ప్రేమ కలిగిన కృప కలిగిన మా ప్రియ పరిలోక తండ్రి మా గొప్పదేవ సర్వసృష్టికర్తమైన మా తండ్రి మహాగణుడు మహోన్నతుడు పరిశుద్ధుడు నిత్య నివాసి ప్రభ మరి ఒకసారి మరి ఒక రోజు తండ్రి మీ పాదములు చింతకు రావటానికి ప్రభా అల్పులము అయోగ్యము నిష్ప్రయోజకులను మాకు ప్రభా ఈ యోగ్యతను బట్టి ధన్యతను బట్టి తండ్రి మీకు వేలాది స్థుతులు స్తోత్రం చెల్లించుకుంటున్నాం మా మా తండ్రి నాయన అనుదినం ప్రభా మీ వాక్యం చేత మమ్మల్ని పోషిస్తూ బలపరుస్తూ మా యొక్క ఆత్మీయస్థితిని తండ్రి లేవనెత్తుతూ నాయన ఈ యొక్క యాత్రలో మమ్మల్ని బలపరుస్తూ ఆ నిత్యమైన ప్రభా రాజ్యంకు నాయన ఆ యొక్క ప్రభా ఉత్త నేరుశ్యం పట్టణం తండ్రి నడిపిస్తున్న విధానం స్తోత్రం మేము మా దేవ మా తండ్రి ఇదిగో ప్రభా ఈ లోకంలో ఉండగా తండ్రి మాకు ఎన్నో అవసరతలు ప్రభా ఎన్నో శ్రమలు ఇబ్బందులు ఎరుకులు కష్టాలు నష్టాలు ప్రభా నాయన వీటన్నిటి గుండా తండ్రి మమ్మల్ని తీసుకెళ్లగలిగేవాడు నీవే ప్రభా మా అవసరం తీర్చగల దేవుడు నీవే తండ్రి నీవే సర్వశక్తి మంతుడవు సర్వాధికారి సర్వకృపాన్ని ఇదివి తండ్రి మీకు స్తోత్రం ప్రభా మాకు ఈ ప్రార్థన సమయాన్నికెంతో ధన్యకరంగా చేయవలసిందిగా ప్రార్థిస్తున్నాం నాయన మీ హృదయానుసారమైనటువంటి ప్రార్థన మీ చిత్తానుసారమైనటువంటి ప్రార్థన ప్రభ నాయన మా హృదయం నుంచి వచ్చేలాగా సహాయం చేయండి ఆయన బలహీనలు మమ్మల్ని బలపరచండి ప్రభ మమ్మల్ని ముట్టండి మీ ప్రియకోమ వ్యక్తంతో కడిగండి వైద్య పరిశుద్ధి పరిశుద్ధపరచండి తండ్రి మా ప్రార్థన మా ఆరాధన తండ్రి మీ పరిలోక సింహాసనం చేరినట్లుగా సహాయం చేయండి నాయన మీ దాసుని అభిషేకించి తండ్రి మీ మాటలో ఆయన నోటిలో ఉంచి మీ ఆత్మాభిషేకం దయచేసి తండ్రి ఆ మర్ధ్య బలంగా వాడుకోవాల్సింది ప్రార్థిస్తున్నాం మా కోరిక ఏది సిద్ధపరిచారో నేను వరలోక సింహాసనం నుండి మాకందరికి ప్రభా అది వెల్లుడి చేయవలసిందిగా పెట్టుకుంటున్నాం అదే విధంగా ప్రభా మా యొక్క ప్రతి ప్రార్థనను ఆలోకించవలసిందిగా ప్రభా మనం చేస్తున్నాం తండ్రి ఎవరైతే ఇంకనో ఈ గ్రూప్ జాయిన్ అవ్వలేదో వారికి కూడా ప్రభా కావలసిన సమయాన్ని దయచేసి తండ్రి మీరే మహిమ పొందుకోవలసిందిగా పెడుకుంటూ మమ్మల్ని మా సమస్యని హస్తగతం కొద్ది ప్రార్థన మా ప్రభు మా రక్షకుడు వేసుకరిస్తున్నాం మమ్మల్ని దేవుని స్థితించు లాగా హల్ ఏసు ప్రభును ఎల్లరు స్థితించుడి అన్న పాట మాట్ రెండు చరణాలు తంబులతోను వీణతోను తర్వాత రెండవ చరణము యువకులారా పిల్లలారా రెండు చరణాలతో మనం పాటెలుయాసు ప్రభు ఎల్లూ all the bumbu hi hiʻiishye nich iwe kashtuti 恰A 1969 installations to come along Illinois ཆ ´� aspiring kundi Cherry Vegan Peace hanleya hanleya bolu mishti jodi sambhu to nishur prabhu mishti jodi aap prabhu gatkam to tuli chini koti jodi bhura to tanam prabhu mishti jodi నిర కరుచు రాజుల రాజు నీరాజు భూనా అల్లి ఏడి యువకుల రా పిల్లల రా On the low basis of your rank, my Ba Gloria dis Dort, the person has birthed nature... If yes, no way or result exists, no Go for nothing Hallelujah, hallelujah, hallelujah, yekhi ni suti yam chedi. Hallelujah. My name is Chakravarti brother, Devani Vakari. Thank you, Chakravarti brother. Thank you, sir. Channu pravdham jeskundu. పరిశుద్ర పరిశుద్ర పరిశుద్ర ప్రేమనుభవ కలిగిన మా ప్రియ పనులకు ఒక తండ్రి ఎస్ అయ్యి నామాని కొందాలను సూత్రాలు తండ్రి ఎందుకో నైనా ఈ ఉదయకాలం ప్రభావి పాత్ర చేయడు ప్రభా కొన్ని మాటలు మేము ధ్యానం ఆశపడుతుండగా అయా అయా ప్రభా నా నోటలు మీ మాటలు తండ్రి నీ కొంద్రస్తో ప్రభా మీరు నడిపించండి మీరు మహిమ పొందండి ప్రభా వాక్యాల ద్వారా మా జీవితాన్ని సరిచేయండి ప్రభు వాక్యం ద్వారా ప్రభా విని ప్రభా విన్న మాటలు ప్రభావ మా హృదయాలు దాచుకొని అన్నిటికీ పాపం చేయకుండా ఉండనట్లు ప్రభావం మా హృదయాల్లోని వాక్యాన్ని ఉంచమని అయ్యా నేను ప్రాధాయపడుతున్నాను ప్రభా వాక్యానుసారంగా నితాన్ని మా మీరండి నడిపించమని ఏమో ఫైజ్లాడండి కీర్తనలు యాభై రెండవ అధ్యాయం నాలుగో వచ్చినా అని చూసుకున్నాం కప్టమైన నాలుగో గలవాడ అధిక నాశన నాశనకరములైన మాటలే నీకు కావున దేవుడి సదాకాలం నిన్ను అణగు అణగొట్టును నిన్ను పట్టుకుని ఆయన గుడారంలో నుండి నిన్ను పెళ్లగించును సజీవుల దేశంలో నిన్ను నిర్మూలము చేయను ఇది చూడండి ఇది దేనికి సంబంధించిందంటే నాలుక కపటమైనటువంటి నాలుక మనిషికి చాలా అవయవాలు ఉన్నాయి మనిషికి ప్రతి ఒక్క అవయవం అవసరమైంది కన్ను అవసరమైందే బ్రెయిన్ అవసరమైందే చేతులు కాళ్ళు అవసరమైన మరి ప్రతి ఒక్కటి అవసరమైంది ఇది అవసరం లేదు అనుకోవడానికి ఏం లేదు దేవుని ప్రణాళిక చాలా గొప్పది ఆ విధంగానే ఉంచారు మనిషికి ఇది లేకపోతే బ్రతుకుతాడు లేకపోతే ఇది లేకపోతే సౌకర్యంగానే ఉంటాడు ఎటువంటి ఇబ్బందులు పడడు అని ఏదైనా ఒక అవయవాన్ని తీసేసి ఊహించుకుంటే అది ఓ కందడు కొంచెం నడవడం కష్టంగానే ఉంటాయి అయితే అన్ని దేవుడు ఇచ్చాడు ఎందుకు ఇచ్చాడు అంటే ఆయన భయం పరిచయం ప్రతి ఒక్క అవయవంతో ఎందుకంటే అవి లేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాటిని తెచ్చుకోవడం కోసం ఎన్నో రకాల ఇబ్బందులు పడతా ఉన్నారు వేతన పడతా ఉన్నారు హాస్పిటల్లో చుట్టూతో తిరుగుతున్నారు కానీ దేవుడు అన్ని ఇచ్చిన మనకి మనం ఏ విధంగా ఉండాలి మన ప్రవర్తన ఏ విధంగా ఉండాలి ముఖ్యంగా నాలుగు ఏ విధంగా మనం వాడుకోవాలి అనేదాన్ని ఈరోజు మనం తెలుసుకున్నాం దేవుని ద్వారా కపటమైన నాలుక కపటమైంది వాస్తవంగా కపటము కపటమైన నాలుకే కాదు హృదయం కూడా కపటమైందే హృదయం వ్యాధితో నిండిన కపటమైన కపట కేంద్రం అని మోసాలకి అన్నిటికీ అయితే ఈ నాలుక అనేది మనిషిలో ఆలోచన మంచి ఆలోచనలు ఉండొచ్చు చెడ ఆలోచనలు ఉండొచ్చు లేదా మంచి బావం ఉండొచ్చు కానీ వాటిని ఎక్స్ప్రెస్ చేయాలి అన్నంటే ఒక భాష కావాలి ఆ భాషను మాట్లాడటానికి ప్రతి ఒక్కరికి నాలుగు కావాలి ఎంత బావం నువ్వు మాట్లాడటం చేత మాట్లాడే విధానం రాకపోతే జనాలు చాలా వరకు దగ్గరకు రానివరు ఎందుకు అని అన్నంటే కేవలం అది నాలుగు వల్ల అయితే కపటమైనటువంటి నాలుకంట ఈ కపటమైనటువంటి నాలుక గలవాడ అధిక నాశనకరమైన మాటలే నీకు ఏంటి అనంటే చూడండి మంచి పర్వ ఈ నాలుక గురించి ఒక అతను ఈ మన ఇట్లాంటి మా మా ఇట్లాంటి నాలుకకు సంబంధించింది ఆలోచనల గురించి మంచి పాట రాశారు ముస్లమ్మ ముచ్చట్లు పక్కన పెట్టి మంచి పాట అది ఆ పాటలో ఏంటి దేని గురించి రాస్తారు అని దీని గురించి నాలుక ఏ విధంగా ఉంటది ఏంటి ఇది కంటే క్రైస్తవులే ఇది ఒక మతపరమైనటువంటి క్రైస్తవ జీవితం గురించే నేను మాట్లాడాలనుకుంటున్నాను ఎందుకంటే వీళ్ళందరూ ఆదివారం మాత్రమే ప్రాధాన్యత అవుతారు మిగిలింగ్ టైంలో వాళ్ళ కుటుంబంలో ఏం జరుగుతుంది వాళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళ ఇంట్లో ఏం జరుగుతుంది వీళ్ళకి ఊరక స్ప్రెడ్ చేయడం ఇక్కడ ఇక్కడ ఇక్కడ అన్ని కానీ దేవుడు నీకు ఈ విధంగా పురులు పెట్టడానికి పెట్టడానికి లేకపోతే ఇక్కడ మాటలు అక్కడ అక్కడ మాటలు ఇక్కడ లేని లేని ఉన్నాయి కల్పించి చెప్పడానికి ఊహించడానికి కాదు కానీ దేవుడిని మహిమపరచడానికి ఒకవేళ అలాంటి లక్షణం ఉంటే దేవుడు ఏమన్నా అంటే మాటలే నీకు ఇష్టము దేవుడు సదాకారం నిన్ను అనగొట్టును నిన్ను పట్టుకుని ఆయన గుడారంలో నుండి నిన్ను వెల్లగించును సజీవుల దేశంలో నుండి నిన్ను నిర్మూలన వాక్శుద్ధి ఇంకొక మాట మతీ స్వార్థ పన్నెండో అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చూద్దాం సరే ముప్పై ఆరు నేను మీతో చెప్పున్నదేమనదా మనుషులు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గుర్చి విమర్శ లెక్క చెప్పవలసిను ఏంటి వ్యర్థమైన మాట్లాడినంటే యథార్థమేంటో తెలియదు నిజమేంటో ఊహించుకుంటారు ఏదో వింటారు విన్నదాన్ని అందరికీ స్ప్రెడ్ చేస్తారు ఇంత ముందు నాలుగుతో చేసేవాళ్ళు ఇప్పుడు ఏం చేస్తున్నారు టెక్నాలజీతో చేస్తున్నారు ముఖ్యంగా సోషల్ మీడియాలో చూస్తే ఏ న్యూస్ కి అథెంటికేషన్ అనేది ఉండదు ఏ వార్తకి అది నిజమా తెలియదు పదిహేను నుంచి లాక్డౌన్ అంట పదిహేను నుంచి లాక్ డౌన్ అంతా పదిహేను నుంచి లాక్డౌన్ అంతా అని చెప్పి ఒకటే పుకార్ పెడితే ఇంతవరకు సెంట్రల్ గవర్నమెంట్స్ గానీ స్టేట్ గవర్నమెంట్స్ గానీ దీని మీద ఎటువంటి చర్యలు తీసుకోలేదు దీని మీద ఎటువంటి స్పష్టమైనటువంటి స్పష్టత అనేది ఇవ్వలేదు కానీ పదిహేను తారీఖు లాక్ డౌన్ అంటే అనగానే కొట్ల విపరీతంగా రేట్లు పెంచేసారు మాకు ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ వచ్చేసిందండి లాక్డౌన్ స్టార్ట్ అవుతుందంటే రేట్లన్నీ పెంచేసారు అని నిత్యావసర మీద ఎఫెక్ట్ పడింది ఈ రోజు సామాన్యుడు వాటిని పరిస్థితిలో ఉన్నాడు ఏంటి అని అంటే వీటి వల్లే మొత్త టెక్నాలజీతో ఈ రోజు ఆ ఇది ఇంత ముందు ఏం చేసేవాళ్ళంటే ముందు నాలుగుతో ఏంటంటే ఊరిని స్ప్రెడ్ చేయటం గాసు విపరీతంగా ఎట్లా పడితే అట్లా ఏదైతే అది ఏది తెలిస్తే అది తెలిసినా తెలియపోయినా ఓకొచ్చినా తెలిసినా అయితే దేవుడే ఉన్నాడు తెలుసా చూడండి నేను మీతో చెప్పున్నది ఏమనగా పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శ దిన ముందున లెక్క చెప్పాలి మనం ఏం మాట్లాడుతున్నాము కూడా అంటే అది కౌంటే అది లెక్కలోకి ఏమొస్తుంది ఏం మాట్లాడినా నువ్వు ఎన్నిసార్లు దేవుని గురించి ప్రకటించినా ఎన్ని సార్లు దేవుని గురించి మాట్లాడినా అది కౌంట్ అవుతుంది ఎన్ని సార్లు మనం దేవునికి వ్యతిరేకంగా మాట్లాడినా దేవునికి వ్యతిరేకమైనటువంటి ఆలోచనలు కలిగి ఉన్నా దేవునికి వ్యతిరేక ఇష్టం లేనటువంటి పనులు మనం నాలుగు ద్వారా చేస్తా ఉన్నా అవి కౌంట్ అవుతా ఉన్నాయి ఏది కూడా ఇది లేకుండా ప్రతి దాని గురించి మనం మనం లెక్క చెప్పాల్సిన దినం వస్తుందంట నేను మీతో చెప్పిన దేవుడు మనుషులు పలుకు పలుకు వ్యర్థమైన ప్రతి మాటను గురించి విమర్శన లెక్క చెప్పవలసిందను నీ మాటలను బట్టి నీతి మంతుడు అని తీర్పునందుదు నీ మాట ప్రతి ఒక్కరి నుంచి మనం ఎదుటివారి జీవితంలో మరి ఎదుటివారికి మనం మాదిరికరంగా ఉండాలి అని మన మాట ఏ విధంగా ఉండాలి చెప్తున్నాడు నీ మాటను బట్టి నీతి మంతుడు అని కేవలం మాట వల్లే మాటలను బట్టి అపరాధి అని చూడండి మోసం చేసేవాడు మాట ఏ విధంగా ఉంటది అబద్ధం మాట ఏ విధంగా ఉంటది కనిపెట్టగలంగా పోలీస్ డిపార్ట్మెంట్ ఎట్లా మాట్లాడుతున్నాడు వీడని చెప్పి చూసే వీడి దొంగో కాదో కనిపెట్టగలుగుతారు అట్లాగే దేవుడు కూడా మనల్ని మన మాటను బట్టి నీతివంతుడని తీర్పును నీ మాటను బట్టి అపరాధి అని అప్పుడు శాస్త్రుల్లోనూ పరిశీలిలోను కొందరు ఓదప్పుడ నీ వలన కాబట్టిక్కడ మనం జ్ఞాప్యం చేసుకోవాల్సింది ఏంటంటే మన మాటను బట్టి మనకి తీర్పు దొరుకుతుంది మన మాటను బట్టి మనకి మంచి పేరు వస్తుంది కాబట్టి అటువంటి పేర్లో అటువంటి దాంట్లో మన నాలిత ఉండాలి ఆ మంచి బోధనే మాట్లాడాలి మంచి మాటలే మాట్లాడాలి గానీ చదువు మాట్లాడలే మాట్లాడాలి ఎందుకంటే తీర్పు జన ఈ మాట ఖచ్చితంగా మనం అందరికి చెప్పాలి ఎందుకంటే తెలిసి కొంతమంది తెలియకో చెప్పకో ఈ వాక్యాన్ని చదువుకో వెనుకో చాలా మంది ఏంటంటే మాటే కదా అన్న కానీ లెక్కింపబడుతుందని ఆ విషయం అయి మనం ఖచ్చితంగా తీర్పు తీర్చబడతామని వారికి తెలియదు కాబట్టి ఈ వివరాన్ని మనం అనేకులకి చెప్పాలి ఏకపు రాష్ట్రపత్రిక మూడో అధ్యాయం ఐదో వచ్చిన చూస్తున్నాం అలాగనే నాలుక కూడా చిన్న అవయమును అవయవైనను బహు అదిరిపడును అతిశయపడును ఎంత కొంచెము నిప్పు ఎంత విస్తారమైన అడవిని తగలబెట్టును చూడండి అండి నాలుగు చిన్నదే కానీ అది చేసే పని అది పెట్టే పూరి ఎంత బాధను మరి ఆ పడాల్సి వస్తుందో ఎంత ఇబ్బందులు పడాల్సి వస్తుందో చూడండి చిన్నదే కాని అది అదిరిపడేది మామూలుగా నా నరం ఎట్లా పడితే ఎట్లా అంట చూడండి పర్సెప్షన్ లో చూస్తే ఒకడు దీన్ని తీసుకుని వెళ్తా ఉంటే చూడండి ఒక గాడి దాన్ని తీసుకుని వెళ్తా ఉంటాడు దాని మీద వెళ్తా ఉంటే వెళ్లేటప్పుడు చూస్తున్నాడు ఏమంటాడంటే వాడు చూడండి దున్నపోతలా ఉండే గాడి మీద కూర్చున్నాడు నడిపించుకుని తీసుకెళ్ళంటే వీడు బుద్ధిహీనుడు నడిపించుకుని వెళ్తున్నాడు దాని మీద కూర్చోవచ్చుగా అంటాడు అంటే ఎవడు పర్సెప్షన్ బట్టివాడు ఎవడు ఆలోచన కొద్ది వాడు మాట్లాడుతూనే ఉంటాడు అది చిన్నదే కానీ అతిశయ ఉంటది అదిరిపడతా ఉంటది కానీ ఎంత కొంచెము నిప్పైనా అగ్గిపుల్లకుండేది మందు చాలా కొంచమే కాని అది ఒకసారి గీచి లైట్ చేస్తే అది ఎంత అగ్ని ఎంత అడవినైనా సరే ఎంత పెద్దదైనా సరే కలముందుగలదు చిన్నదే అది చిన్న రవ్వే కాని ఎంతో తగలబెట్టగలదు అలాగే నాలుగు అగ్నియే నాలు అవయములలో ఉంచబడిన పాప పాప ప్రపంచమై సర్వ మాలిన్యము కలుగు ప్రకృతి చక్రములను చిచ్చు అది నరకం చేత చిచ్చు పెట్టబడును చూడండి ఈ నాలుగు చేసే పనులంట మహాఘోరమైన పనులంట ఏం పనులు ప్రకృతి చక్రము ఇచ్చుకుంటున్నాం ప్రకృతి చక్రములు ఏంటంటే ఈ సృష్టిలో ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుడు ఎక్కడి నుంచి ఎవరైనా ఏమేమి మాట్లాడుకుంటారు ఎటు ఎటు దిక్కుతారు సంబంధం ఉండదు ప్రతి చోట మాట ఏమవుతుందంటే మాటే ఆ ఆ విధమైన చిచ్చును పెడతా ఉంటుంది తర్వాత శరీరం పాప ప్రపంచమై సర్వ శరీరం సర్వ శరీరం నకు మాలిన్యం కలుగు చేయను చూడండి ఈ నాలుగు చేత ఎన్నో పాపాలు చేయొచ్చు అంట కానీ మన మన జ్ఞాపకం చేసుకోవాల్సింది ఏంటి అని ఈ నాలుగును అదుపులో పెట్టుకోవాలి మన మాటను అదుపులో పెట్టుకోవాలంటే అంటాడు మా దాటిన మాట నీకు రాజు నోరు దాటని మాటకు నీవు రాజు పొరపాటున ఒక మాట నోట్లో నుంచి వచ్చింది అనుకోండి ఒక పొలిటీషియన్కో ఒక దైవజనుడికో ఇంకెవరికైనా గానివ్వండి ఆ నోట్లోంచి మాట వచ్చిందంటే ఖచ్చితంగా ఆ మాట అన్నావుడికి అన్నావుడిని శాసించుది ఉదాహరణకి ఎవరికన్నా కొంతమందికి ప్రార్థన చేసి దేవండి దేవుడు విస్తారమైన దివెనివ్వబోతున్నాడు మీకు భయంకరంగా ఊహించిన దానికంటే అధికంగా ఇపోతున్నాడు ఈ నెల ఉన్నాడు అనుకోండి నిజంగానే రాలేదనుకోండి ఇప్పుడు ఈ మాట అడుగుతాడు దేవణి కొన్నిసారి వచ్చి మీరు ప్రార్థన చేసిపోయారు మీకు ఇంతకాలు కూడా ఇచ్చాను మీరు ఈ దివ్యనిచ్చిపోయాడు నా జీవితంలో జరగలేదు ఎందుకనండి అని అడిగాడు అనుకోండి సమాధానం చెప్పాలి ఇప్పుడు ఆ మాట అందుకే నోరు దాటిన మాట నీకు రాజు నోరు దాటని మాటకు నీవు రాజువి అంటారు మాట అంత ప్రమాదకరమైంది నోట్లోంచి మాట వచ్చింది ఏంటంటే ఏదో సరదాగా నోట్లోంచి వచ్చిందిలే అని కాదు కానీ దానివల్ల చాలా ప్రమాదకరమైన ఎంత ప్రమాదకరం అంటే చిన్న నిపుణు భగ్ని తగలబెట్టగలదు ఒక చిన్న మాట అంత పెద్ద ద్వేషాన్ని అంత పెద్ద మరి నష్టాన్ని చేకూర్చగలదు కాబట్టి మన నాలితో మనం పాపం చేయకూడదు కీర్తన రాసిన కీర్తనలో నూట తొమ్మిది రెండు చూద్దాం చూడండి నన్ను చెరపవాలని భక్తిహీనులు నన్ను చెరపవలేనని ఎవరైతే భక్తులు ఉంటారో ఎవరైతే దేవుని భయభక్తులు కలిగి ఉంటారో వాడిని వాడి వాడి భక్తిని వాడుకున్నటువంటి గౌరవ మర్యాద పట్ల చెరపడం కోసం భక్తిహీనులు తమ నోరు గల తమ నోరు పెంచి ఉన్నారు వాళ్ళు నా మీద అబద్ధములు చెప్పుకొంచున్నారు ఈ నోటితో చేసేది ఏంటంటే అబద్ధాలు మోసాలు ఉన్నాయి లేని కల్పితాలు రకరకాలు కాబట్టి మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే ఈ నాలుగును మనం జాగ్రత్తగా వాడుకోవాలి ఈ నాలుగు మనం మరి మరి ముఖ్యంగా పాపం చేయకూడదు ఎందుకంటే వ్యర్థమైన ప్రతి మాటకు దేవుని తింపులో అనకూడదు అయితే ఏం చేయాలి అని అంటే దేవునికి మనం ఈ నాలుగుతో ఏం చేయాలి మన దేవుడు ఈ నాలుగు ఎందుకు ఇచ్చేంత ఘోరమైందని అని అనంటే కీర్తన రాసిన నూట ఇరవై చూస్తే యువ అబద్ధమాడు పెద్ద నుండి మోసకరమైన నమ్మక నుండి నా ప్రాణమును విడిపించు దేవుడు విడిపించాడు మనల్ని అటు పరిస్థితుల్లో నుంచి రోజు క్రైస్తవ సంఘాలు చూడలే యోహో అబద్ధవాడు పెదవుల నుండి నాలుగు వాటి నుంచి మనం దూరపరిచాడు దాంతో మన సంబంధం లేదు కాబట్టి మనం ఏం చేయాలి అన్నీ నాలుగుతో దేవుని స్థితించేవారి ఉండాలి సామెతలు రాసిన సామెతలు పది ముప్పై ఒకటి చూద్దాం నీతి మంతుని నోరు జ్ఞానోపదేశముల మూర్ఖపు మాటల పలుకు నాలుక తిరిగి వేయబడును నోరు జ్ఞానోపదేశములు పలుకులు మనకి దేవుడు నాకు ఇచ్చింది ఎందుకు అనేది అంటే కేవలం నీకు నాకు అంటే మనకైనా చెప్పుకుంటాం కాబట్టి మన గురించి కాదు కానీ ఖచ్చితంగా మనం ప్రతి ఒక్కరికి తెలియజేసింది నోరు మనకు ఎందుకు ఇచ్చాడు దేవుడు అనేది ఏంటంటే జ్ఞానోపదేశాన్ని పలకాలి జ్ఞానోపదేశం ఏంటంటే దేవుడి గురించిన జ్ఞానం నా జను జ్ఞానం లేకనే నశించున్నారు అన్నాడు కాబట్టి దేవుని గురించిన మాటలు జీవాన్ని ఇస్తాయి బతుకునిస్తాయి చచ్చిపోయిన వాడిని సైతం లేవనెత్తాయి చచ్చిపోవడానికి అవకాశం లేదు ఈ లోకంలో శరీరాన్ని విడిచిపెట్టడమే కానీ ఆత్మ దగ్గరికి వెళ్తాం దేహాన్ని చంపేవాడికి మీరు భయపడద్దు ఆత్మను చంపవాడికి భయపడదు మీరు అని అన్నాడు దేవుడు కాబట్టి నశించిపోతున్న ఆత్మలకి మనం ఏం చేయాలి అని అంటే జ్ఞానోపదేశం చేసేవారిలాగా మనం నాలుగు ఉండాలి దేవుడు ఆ విధంగా మనం నాశిప్రదించాడు పన్నెండు పంతొమ్మిది చూస్తే నిజమాడు పెదవులు నిత్యము స్థిరమై ఉండను అబద్ధమాడు నాలుక క్షణమాత్రమే ఉన్న దేవుడు నిజాన్ని మాట్లాడాలి సత్యాన్నే మాట్లాడాలి అని చెప్తా ఉన్నాడు మనం సత్యం ఏంటి అనేది మన నాలుగు ద్వారా అనేకులకి చెప్పగలిగింది అలా అంటే ఒక మాటలో ఏంటంటే మనం ఈ లోకంలో ఏదైనా మాట్లాడాలంటే దేవుని గురించి మాట అయితేనే మాట్లాడాలి దేవుని గురించిన మాటలైతేనే మాట్లాడాలి ఆయన స్వతించేది ఆయన ఆరాధించేది ప్రార్థించేది వీటి గురించి చెప్పాలి కానీ వ్యర్థమైనవి వాళ్ళట్లా వీళ్ళిట్లా వాళ్ళ సంగతులు వీళ్ళ సంగతులు ఆ విధంగా చెప్పుకోకుండా వ్యర్థమైనటువంటి ప్రతి మాట కదా నిజమో ఒక తెలియదు ఎవరో చెప్తా ఉంటారు టైంపాస్కి వింటూ ఉంటాం కానీ దేవుని మాటలు ఆ విధంగా చెప్పుకో మన నోట్లో దేవుడు జరిగిన మనం మనకు తెలియాల్సింది మనం గమనించాల్సింది మనం గ్రహించాల్సింది ఏంటంటే దేవుని మాటల తప్ప మరి ఇంకేమి చెప్పుకోకూడదు ఏదైనా సరే మన అబద్దాలు కనుక మోసాలు గనక లేకపోతే కల్పితాలు గనక ఇవన్నీ చెప్పుకొని మన నాలికతో మనం కనుక పాపం తీస్తే ఖచ్చితంగా ఒక రోజుకి ప్రతి ఒక్కరు అర్థమైన మాటకి తీర్పు ఉంటదంట మనం అనుకుంటాం దేవుణ్ణి నమ్మేం కదా మరి బాప్తీస్ని తీసుకుంటున్నాము బెల్లారాధన తీసుకుంటున్నాము మరి ప్రార్థనకు కూడా వెళ్తున్నాము మనకే తీర్పు ఉండదు చచ్చిపోయిపోతాం అని చెప్పి చాలా మంది కానీ ఇట్లాంటి చిన్న చిన్న చిన్న చిన్న పాయింట్స్ వాళ్ళు పట్టించుకోరు ఎందుకంటే లోతుగా ధ్యానించరు లోతుగా వాటిని చదవరు తెలీదు కాబట్టిదయంతో తప్పు చేయకూడదు మన నాడుతో తప్పు చేయకూడదు దేనితోనూ తప్పు చేయకూడదు మనకిచ్చిన ప్రతి అవయవము చేత మనం ఆయనకి కృతజ్ఞత స్థుతి చెప్పించేవారు చెప్పేవారిలాగా ఆయన స్థుతించేవారిలాగా ఉండాలి మనం ఏం మాట్లాడినా మనం బ్రతికినా తిన్నా వండుకున్నా ఏదైనా సరే ఆయనకి నామార్గా కలిగే విధంగా ఉండాలి తప్ప మనం ఈ లోకం కోసం ఈ లోక మహిమ కోసం ఈ లోకంలో గొప్ప కోసం కాదు ఈ లోకంలో ఉన్న నాలుకైతే ఏం చేస్తుందంటే గొప్పలు చెప్తూ ఉంటది అదిరిపడతా ఉంటది మోసం చేస్తా ఉంటది కప్టమాడుతూ చేసి దేవుని సన్నిధి నుంచి పెరిగి వేయబడుతుంది మనమైతే నుంచి రక్షించబడ్డాం కాబట్టి మరి దేవుని గురించిన మాటలు మాట్లాడుకోవాలి కేవలం మన నాలుగు ద్వారా పాపం చేసి దేవునికి దూరం అయ్యేవారిగా అనుకోవద్దు కాబట్టి మన నాలుక దేవుని ప్రేమిస్తూ మన నాలుక దేవుని గురించిన మాటలు అనేకులకి చెప్పేవాళ్ళగా దేవుడి మాట్లాడుతాను వెనుక దీవించి ఆశ్రవదించిన ఆమె పరిస్థితి పరిశుభ్ర శక్తిమంతి గొప్ప దేవుడ వంద్రి ప్రభా పెత్తబడిన వాక్యాన్ని బట్టి మీకు నాలుగు ద్వారా ప్రభా ఎలాంటి పాపం చేస్తున్నారో అనే విషయాన్ని ప్రభా ముఖ్యంగా నాకు తెలియజేసే వాక్యం ద్వారా ప్రభా ఈ వాక్యాన్ని అనేకరికి చెప్పి ప్రభావ ఇంకెవరు కూడా నాలుగు ద్వారా తెలిసి గానీ తెలియని పాపం చేసి దూరంగా ఉండకుండా ఉండనట్లుగా ప్రభా పరిచయం చేసే విధంగా ఈ చెప్పే విధంగా అనేక జీవితాల్లో ప్రభా మరి ఉపమానం ఈ వాక్యం ప్రభా ఆశీర్వాదకరంగా ఉండి ప్రభా ఈ లోకంలో ఎటువంటి మాటలు వారు మాట్లాడుకుండా ఉండులాగినా ఈ వాక్యం వారిని హెచ్చరించేదిగా ఉండులాగినా జీవించమని అనేక తెలియమని ఈ రోజుల్లో లెఫ్ట్ రైట్ సెంటర్ మనుషులు మాదిస్తాను వాట్సాప్ లాంగ్ టైం నేను ఒక మూవీ తీసాను వర్స్టల్ మూవీ వాట్ విల్ వాట్ విల్ జీ మూవీ పేరు అయితే ఆ మూవీలో దేవుని బిడ్డలో ఈ మార్కెట్ ప్లేస్ లో ఈ లోకంలో ఎట్లా సంభాషణలో ఏరీతిగా ఉంటారు అన్న విషయం అక్కడ మూవీలో చూపించాడు చాలా ప్లేసెస్ ఉంటాయి అందులో దేవుని సేవకులు ముఖ్యంగా బిలీవర్స్ ఒకరి సంభాషిస్తూ నా ప్లేస్ లో జీజస్ ఉంటే ఏ రీతిగా సంభాషిస్తాడు వాట్ విల్ జీజస్ టు నా స్థానంలో ఈ క్షణ మూవీ అయితే ఇప్పుడు ఉంటే ఏరీతిగా మాట్లాడతాడు ఏరీతిగా ప్రవర్తిస్తాడు ఈ నేను కూడా ఎప్పుడు సాధారణంగా ఈ ప్రేయర్ లో ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటాను ఎక్కడైనా స్టేజ్ మీదకి ఎక్కకు ముందు లేక ఎవరైనా సంపాదించక ముందు ఏదైనా మీటింగ్స్ లలో పార్టిసిపేట్ చేసినప్పుడు మీటింగ్ చేయర్ చేయమన్నా లేక మీటింగ్స్ లో కాంట్రిబ్యూట్ చేయమన్నా కానీ తర్వాత నా స్థలంలో మీరుంటే ఏ రీతిగా మాట్లాడతారో నేను ఆ రీతిగా మాట్లాడక చిన్నగా ప్రార్థన చేసుకుంటాను నేను కంప్లీట్ టోటల్ ఆయన సరెండర్ అవుతాను ఆ క్షణం ఆయన నడిపిస్తాడు లేకపోతే ఆటోమేటిక్ గా మన నాలెడ్జ్ మీద మన సొంత తలంపుల మీద ఆధారపడతాడు జనరల్ ఇది ఒక మిస్టేక్ జరుగుతూ ఉంటుంది మన ద్వారా ఈ రోజు జ్ఞాపకం చేస్తుంటాను ఈ గురించి ఏ రీతిగా మన సంభాషణను నాకు జ్ఞాపకం పెరగాలి బయటలో ఆ స్థలంలో ఉంది దేవుడు బిడ్డ మీరు సంభాషణ దేవుడు ఎంతో ఆసక్తితో ఆ సంభాషణ వినాలనుకుంటాడంట కాబట్టి మనం సంభాషిస్తుంటే దేవుడు కష్టంగా ఈ మనం విశ్వసించాలి ఈ విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనము సంభాషణని ఆయన కొరికే సమర్పించుకోవాలి ఆయన మణిమార్దంగానే మన సంభాషణ ఉండాలనే నేర్చుకున్నాం కాబట్టి కపటం లేకుండా ముఖ్యమైన విషయం కదా అంటే ఒకరికి ఆయనకి ఇష్టం మన హృదయం కపటం చేస్తున్న జాగార్గతతో జీవించాలా ఆయన నీతి కథని ప్రకటించాలా అందు కొరకే మనం ఈ లోకంలో ఈ క్షణంలో ఉన్నాం ఈ కాలంలో మరి జ్ఞాపకం చేసినందుకు మీకు ఎంతో వంద చక్రవతి మన ప్రార్థనా అంశంలో మనం ఎలాగం ప్రేరపణ కలిగిన కొడు మృదుకో ప్రాతించండి ముఖ్యంగా నాలుగు అంశంలో తర్వాత ఇది ఖచ్చితంగా వైరస్ విపరీతంగా స్ప్రెడ్ అవుతుంది యాక్చువల్గా ఈ వైరస్ ద్వారా ఎవరు చనిపోరు అని తెలిసిన విషయం అంటే కానీ అసోసియేటెడ్ కాంప్లికేషన్స్ అనే చనిపోతుంది మరి మన బాడీ ఆటో ఇమ్యూన్ డిఫర్డ్ వైరస్ వచ్చే అంటే ఏమవుతుందంటే మన సెల్స్ వాటిని అవే సూచర్ చేసుకుంటాయి ఈ కరోనా వైరస్ ఎఫెక్ట్ అన్నట్టు ఆ వైరస్ చంపడి మన డ్రు ఫ్యూచర్ చేసుకుంటాయి దాన్ని టెక్నికల్ టర్మ్స్ లో సైటోక్రైమ్ ఫార్మ్ అంటారు అంటే మన బాడీ దాన్ని ఆటోమేటిక్ గా సెఫిక్ చేసుకుంటుంది అన్నట్టు శక్తి సీనియ్ అంటారు అది ఎందుకు చేసుకుంటుంది అనేది కాదు ఒక రీతిగా చెప్పాలంటే ఇమ్యూన్ షట్ డౌన్ అయిపోవడం కామన్ మ్యాన్ లాంగ్వేజ్ లో దానికి రెండే మార్గాలు ఒకటేమో వైటమిన్ సి ఇంకొకటి జ్ఞాపకానికి వస్తలేదు రెండు మన ఫుడ్ సిస్టమ్ లో ఉంటే చాలా విషయాన్ని చాలా మంది తెలుస్తున్నారు విటమిన్ డి అది కన్సైన్ నుంచి వస్తుంది అదర్వైజ్ వెస్టర్న్ సొసైటీస్ లో కన్సైన్ ఉంటుంది కాబట్టి వాళ్ళు నా జ్ఞాపకానికి వస్తలేదు నెక్స్ట్ అది ఇంకా ఏమవుతుందంటే ఈ ఆటో డిసోడర్స్ బయటకు వస్తే బాడీ అప్పుడు సర్వైవ్ అయిపోతారు అది బ్లూటైన్ అనుకుంటాను బ్లూటెమైన్ మరోసారి ట్రాన్స్చెక్ చేసుకుంటా ఈ రెండుంటే ఎమర్జెన్సీ టైమ్ లో పేషెంట్స్ అడిగి ఉంటే వాళ్ళకి రెండు డోసెస్ వచ్చేస్తే టూ థౌసండ్ టూ సి పర్ వాళ్ళకి న్యాచురపతి డాక్టర్స్ ప్రిస్క్రిప్షన్స్ అని క్విక్ రికవర్ అయిపోతారని చెప్పారు పర్లేదు సో ఈ విషయాన్ని జ్ఞాపకం తీసుకుంటే నాలుగు ముఖ్యమైన అంశం మనకి రొట్ట ఉన్నాయి కాబట్టి వాటి గురించి కాదు ఇవ్వడం తర్వాత క్యాన్సర్ గురించి చర్చి రివైవల్ గురించి ఈ వాక్యం కొత్త వంద తెలుస్తున్నాం తండ్రి దాసుల ద్వారా తీసుకొచ్చిన వాక్యం కాబట్టి అయ్యాను సూచించి కనిపిస్తూ ఆరాధించడానికి తండ్రి ఇచ్చిన తండ్రి సూచించడానికి ఇచ్చిన కేసం బట్టి నీకు ఎంతో తండ్రి నేను కూడా తండ్రి నేను చూపించి గనపస్తూ అయ్యా తండ్రి బంధనాలు అయ్యా తండ్రి ఆయన బంధనాలు చేస్తున్నాను తండ్రి నేను ఎంత నేను నమ్మదగిన దేవుడి ప్రభా తండ్రి నా జీవితంలో నువ్వు చేసిన మేలు బట్టి మీరు చేసిన గొప్ప కార్యం మీ సులువు కార్యం బట్టి విధానం బట్టి అయాన్ని రక్తం పెట్టినా ప్రతి పాపం కలిగిన విధానం బట్టి అయాన్ని సూచించి గణపస్తూ నేను ఆరాధిస్తూ తండ్రి ఆయన ప్రభా తండ్రి ఆయన మీరైతే నూరు అయ్యా తండ్రి వాళ్ళు ఎన్ని మాట్లాడినాను ప్రభా తండ్రి అయినా ప్రభా తీసుకొచ్చిన గొరికి ప్రభా తండ్రి మౌనంగా ఉన్నారు ప్రభా వందనాలు అయ్యా తండ్రి ఎంత ప్రభా నాలుగు కంట్రోల్లో చేసుకున్నారు ప్రభా అయా నీకు వందనాలు నీకెత్తులు తెలుస్తున్నాను తండ్రి ఈ నాలుగు మీద ప్రభా తి జయము పొందారు ప్రభా మీరు తండ్రి అటువలే ప్రభా ఈ బిడ్లైనా మేము తండ్రి ఆయన ప్రభా ఈ నాలుగు మీద తండ్రి ఆయన ప్రభా ఈ చిన్న అవయవం మీద తండ్రి ఆయన జయం కంట్రోల్ పొందడానికి ఇటు ప్రభావం మాకు దయచేయండి ప్రభావ మీరు ఎట్లయితే కంట్రోల్ ఉన్నారో ప్రభా మీ మాటలు తండ్రి ఎంతో దీవెనికరమైన మాటలు అయ్యా వాట్ వుడ్ జీసస్ డూ అని ప్రభాతం ఏ స్ప్రబు అయితే ఏం చేసేవాడు అని అయా నీ పొందాలి కాలము నాకు ఈ మాట అర్థం కాలేదు అయా తండ్రి గాని ప్రభాతం ఇంట్లో సత్యం నాకు ప్రభాతం కాలంలో మీరు బయటపరిచి అయా తండ్రి ఏ స్ప్రభ అయితే ఏం చేసేవాడు అని ఏం అని అయ్యా తండ్రి పదనాలు అయ్యా మీరైతే మీ మాటలు ఎంత గొప్ప మాటలు తండ్రి ఆయన మీరు ఎన్ని మాటలు చెప్పారు ప్రభాతం ఈ మాటలు ప్రతి మాట జీవంతో కూడిన మాటలు ప్రభా అీ బిడ్డలైన మేము తండ్రి నైనా అలాంటి జీవం కల మాటలు మాట్లాడటానికి సహాయం చేయండి అయా జీవంతో కూడిన మాటలు తండ్రి విక్రింపబడిన మాటలు అయ్యా తండ్రి ఇతరుని ప్రభా దూషించే మాటలు ఇతరుని కోపగించే మాటలు అయ్యా తను ఎన్ని ఒకసారి ప్రభా తండ్రి ఈ మాటల్లో అసలు ఈ నాలుగుకి అనేక సార్లు కంట్రోల్ తప్పుకోవడం ప్రభా అండి తండ్రి నేను రక్తంతో కడిగి పవిత్ర పరిచి అయ్యా నేనా ప్రభా ఈ నాలుగు వర్షం వర్షంలో మా వర్షంలో ఉంచుకున్నట్టుగా ప్రభా అటువలే ప్రభా తండ్రి దీని ద్వారా తండ్రి దీని వల్ల మేము పాపం చేకున్నట్టుగా నీ జీవనకి దూరం కాకుండా అయ్యా తడి ఉగ్రకి పాలు కాకుండా ప్రభా సరేన దీని దీనికి మి కంట్రోల్ చేసుకొని ప్రభావ ఎంత ఏ రీతిగా మేము మాట్లాడాలా ఎవరికైనా సరే మీరు మాట్లాడేట్టు మాట్లాడాలనేది అయ్యా మాకు నేర్పించమని సాధిస్తున్నాం ప్రభావి అయ్యా నీవు జవాబు ఎట్లిస్తావో అలాగే జవాబు చెప్పాలా నీవు ఎలాగ మా ఎలాగ నువ్వు మనుషుల్ని ప్రభాతండ్రి ఆదరిస్తావో అలాంటి ఆదరణతో కూడిన మాటలు మేము మాట్లాడాలా అయ్యా తండ్రి నువ్వు ఎలాగ హెచ్చరిస్తావో అలాంటి హెచ్చరికతో కూడిన మాటలు మేము మాట్లాడాలా అయ్యా తండ్రి మీరు చెప్పిన మాటలు ప్రతి మాట ఎంత గొప్ప మాట ప్రభాతండ్రి అయినా ప్రభా నీ మాటలతోటి మా హృదయాలు మన జీవితాలు తది నేను నింపమని ప్రార్థిస్తున్నాను ప్రభా అటువంటి ప్రభా సమరస్తో మీరు చెప్పినట్టుగా నేనా ప్రభా నే నా జలము తాగితే నీలో నుంచి జీవకు ఊట అలాంటి జీవకు ఊటను మేము తల్లి ప్రతి రోజు మేము చూసేవారుగా మమ్మల్ని చేయండి మాలో ఉన్న తండ్రి ఆ చేదనేది తీసేసాయండి ప్రభావ ఆ చేదైన జీవితాన్ని తీసేసాను చే మాటల నుంచి దొరకవచ్చాను ప్రభావ తండ్రి నేను తల్లి జీవితంతో కూడిన మాటలు అయా తల్లి ఫలవరకు మాటలు అయా తండ్రి నేను మా జీవితం ఎంతో తండ్రి నీ మీ దగ్గరకు నీ నువ్వు ఇచ్చే ప్రభావ బహుమానం కోసము తండ్రి మేము అలాంటి పరుగు పొందేందుకు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం ఇచ్చిన తండ్రి అయినా మా దగ్గర ఉన్న ప్రభుత్వ పాద గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి నేను మీరే సహాయం చేయండి ప్రత్యేకంగా తండ్రి నేను వలస కూలీల కోసం ప్రార్థిస్తున్నాం నేను అనేకలు ప్రభావ ఉద్యోగం లేకుండా ఇండి లేకుండా వాళ్ళు అనేకులు మరణించి అనేకులకి ఈ జబ్బు వచ్చి అయా తండ్రి పరిస్థితి ఎంతో భయంకరంగా ఉండగా అయా నాం చేసుకోండి తన యొక్క కోవిడ్ తండ్రి ఎంతో భయంకరంగా స్ప్రెడ్ అవుతుండగా తండ్రి ఆయన మనుషులకి ఎవరికి అర్థం కాని ఒక స్థితి తండ్రి అయా నాసం చేసుకోని తండ్రి దయచూపించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ బిడ్డలకి తండ్రిగా మీరు ముద్ర వేసి మొదటి మీద ముద్ర వేసి అయా తండ్రి ఈ తెగులు ఏది కూడా ఈ బిడ్డలని తాకకుండా చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తొమ్మిది ఒకటి కేసుల పదవి ప్రకారంగా ఏ తెగులు ఇంటికి రాదని చెప్పి అయా తండ్రి అలాంటి తండ్రిదైన వాగ్దానం కోరుకుంటున్నాం ప్రభావం ఈ బిడ్డలు నీకు పోలీసు ఉన్నారు డాక్టర్ నర్సులుగా ఉన్నారు అయా తండ్రి అయినా రకరకాల సిబ్బంది తండ్రిగా శానిటేషన్ వర్కర్స్ గా ఉన్నారు అయాసీనైనా ఎన్నో పనులు చేసేవాళ్ళుగా ఉన్నారు ఎంతో తండ్రిదైన ప్రభావ ఎక్స్పోజ్ అవుతున్నారు ప్రభా అంత వైరస్ కి అహాయం చేపం చేసుకోండి అన్ని దేశాల ప్రభాతండి ఆయన ప్రభావ పాశ్చాత్య దేశాలు ఎన్నో దేశాల గురించి ప్రార్థిస్తున్నారు ప్రభా తింటే మోర్ దాన్ టూ కంట్రీస్ నుంచి సఫర్ అవుతున్నారు ప్రభా త్ఞాపం చేసుకోండి ఈ బిడ్డలను జ్ఞాపకం చేసుకోండి సేవకుల చేసుకోండి అయా కంట్రీస్ లో ఉన్న అధిపతుల్ని ప్రభావాల రాజులను న్యాసం చేసుకోండి ఏ రకంగా తండ్రి వాళ్ళు దేశాన్ని నడిపించాలి తల్లి నేర్పించండి ప్రభావ అయాన్ని బాధలు పట్టుకొని ఏ రకంగా అయితే ప్రభాతండి ఆయన పట్నం కాజు అయ్యా ఏ రకంగా అయితే విలాపించాడో అలాగే విలాపించే వారిగా చేయండి అలాగే ప్రార్థించే వారిగా చేయండి మమ్మల్ని చేయండి ప్రభావ అలాంటి ప్రార్థన మాకు చేయండి సర్రీ అలాగే ఉపావాసం ఉండి ప్రభావ్ మీ దగ్గర గోదావరి వార్గం మమ్మల్ని చేయండి సర్రీ సహాయం చేయండి ప్రభావా చూపిస్తుంట్రా ఇంతవరకు తండ్రి నేను అలాంటి ప్రార్థన ఇంతవరకు ప్రభావ తండ్రి ఒకసారి చేసిన ప్రభావ ప్రార్థన అయా చేయడానికి సహాయం చేయండి ప్రభావీ ప్రార్థన చేసి ప్రజల కోసం అయా తప్పించండి సహాయం చేయండి ఆ రోజు తన మోసిన ప్రార్థన తల్లిదైనా ఎన్నో తెగుళ్ళ నుంచి కాపాడండి ఎన్నో తెగుళ్ళకి ప్రార్థన చేశాడు ప్రభావ తల్లినైనా మీరు చూపించండి సహాయం చేయండి మెడికల్ దండొస్తుంది మీరు తప్పించండి తదినైనా ఫార్మర్స్ నిసుకోండి వాళ్ళకి పంటని దీవించండి అయా తల్ని మీ మామకల్ని బిడ్డల కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం తల్లి ఆధారపడిన వారు కూలీలుగా ఉండొచ్చు తండ్రికైనా పొలాల తండ్రికైనా ఫార్మర్స్ గా తది ఎన్నో రకాలుగా కూరగాయలు అమ్ముకునే వాళ్ళగా ఉండొచ్చు అయా ప్రతి ఒక్కరినిపసం చేసుకోమని ప్రార్థిస్తున్నాం ఈ సేవల కోసం ప్రార్థిస్తున్నాం సంఘాలు ఓపెన్ అయినా అయా తండ్రి మంచి ఉద్యమం తీసుకోరండి ప్రభావ తండ్రి పేద చర్చలు కట్టడం గురించి అలాంటి కాన్సన్ట్రేషన్ తప్పించండి ప్రభావ తండ్రి నేను యూజ్ చర్చెస్ గురించి అదే స్థలం ప్రభావ టీవీలో చూసినా ఎక్కడ చూసినా స్థలం కొన్నాము అయా డబ్బులు పంపించండి పెద్ద ఇల్లు కట్ట అయా తండ్రి ఉన్న చర్చలో ఖాళీ అయిపోయింది కానీ ఇంకా పెద్ద చర్చ కట్టేవాళ్ళు ఉన్నా అయ్యా తండ్రి మనుషులు డబ్బుని ప్రభావ ఎంతో డిస్టర్బెన్స్ గా ఎంతో తండ్రి నేను ప్రభా తండ్రి దాన్ని ప్రభా తండ్రి ఏ వాడాలో దానికి వాడకుండా ప్రభాతండి సిమెంట్లకి ఇటు ఇటుకలి ప్రభాతం ఏదైనా ఎన్ని పరాడులకి వాడుతున్నారు కానీ ఆయన జీవితాలు కట్టడానికి సహాయం చేయను కదా గద్దీమైన కుటుంబానికి కట్టడానికి సహాయం చేయను తా గద్దీనా యోనస్తుల జీవితాన్ని కట్టండి కవాడ చెడ్డల వాటికి లోన్ అయిపోతున్నారు అయ్యా మొబైల్ తో టీవీలతో ప్రభాతం ఎన్ని విధాలు కట్టండి ఆసం చేసుకోండి కవా తండ్రి ప్రతి ప్రతి కుటుంబం ఒక ఆత్మీయ కుటుంబంగా తీర్చిదిద్దండి అయాతని తను ప్రతి క్రైస్తవ కుటుంబాన్ని దర్శించడానికి ప్రార్థిస్తున్నాం ప్రభావ అలాంటి సేవకులు లేకుండా ప్రభావ తన ఇండివిజువల్ ఫ్యామిలీస్ ని దర్శించే వారుగా ఇండివిజువల్ ఫ్యామిలీస్ ని బలపరిచేవారుగా కోసం తిరిగేవారుగా కాకుండా కానుక కోసం ప్రాపర్ తాపత్రం పడేవారు మీ సేవకులు మీ వల్ల పోషింపబడినట్లుగా తండ్రి గొప్పగా పోషింపబడినట్లుగా సహాయం చేయండి లోకహితమైన వస్తువుల కోసము లోకరిహిత వస్తువులు తండ్రి స్థలాల కోసం ఆస్తులు సంపాదించుకునే వారిగా కాకుండా అయా తండ్రి ఆత్మ సంపాదించుకునే వారుగా చేయండి ప్రభావిత సహాయం చేయండి ప్రతి విశ్వాసీ తండ్రి యుద్ధ సేవకుడు మొహం చూడకుండా ప్రభావ వాళ్ళకి ఇచ్చిన బాధ్యత వాళ్ళు చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ తర్వాత వాళ్ళకి ఇచ్చిన తండ్రి ఆర్యాల నమకం చేయడానికి సహాయం చేయండి ప్రభావి అయ్యాక చూపించండి అలాంటి తండ్రి అలాంటి కాకిరి తెచ్చింది అలాంటి రివైవల్ తెచ్చేయండి ప్రభావ మీకు చూపించండి ప్రతి ఇంట్లో ప్రభాతాన్ని రొట్టిచ్చేవారుగా ప్రతి ఇంట్లో తండ్రి నేను ఒక ప్రాధాన్కూటంగా నడిచేవారుగా తండ్రి నేను అలాంటి స్మాల్ చర్చని ప్రార్థిస్తున్నాను ప్రభా ఆగా తండ్రి నేను ఈ నామం మీ నామం విష్ణింపై తండ్రి ఈ సువార్త విసున్నట్లుగా అనేకలకి తండ్రి మేలు అనేకల్ని ప్రభావతా సాక్షులుగా ఉంటామని ప్రార్థిస్తున్నాను ప్రభా సహాయం చేయండి చైనా బార్డర్ లో ఉన్న చనిపోయిన వాళ్ళు అనేకలు ఉన్నారు అనేకలు సిక్ అయ్యే ప్రభావం రండి దగ్గర దెబ్బలు తిన్నారంటే ప్రభావం రండి క్రిటికల్ గా ఉన్నారని చెప్తున్నారు అయ్యా అతనికి సహాయం చేయండి దర్శించమని ప్రార్థిస్తున్నాం ప్రభా తర్ చనిపోయిన ఉన్నారు వాళ్ళ కుటుంబాన్ని ప్రభావీనైనా వాళ్ళ ప్రభా మీరే ఆదరించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ ఈ కొట్లాట్లో నుంచి ఈ వారి నుంచి మీరు తప్పించమని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి ఈ రీతిగా తండ్రి ఆయన ప్రభావ తండ్రి ప్రతి దేశాన్ని మీరు సహాయం చేయండి ప్రభావ మా దేశంలో ఉన్న నాయకులకి జ్ఞానం తీండి ప్రభావ సహాయం చేయండి ప్రభావ ఈ పరిస్థితి కోసం ప్రార్థిస్తున్నాం తండ్రి నేను రిమోట్ ఏరియాస్ లో ఎన్నో ప్లేసెస్ లో ప్రభావం ఎక్కడెక్కడ ప్రభావండి నీ ఉద్దేశం ఉన్నారు నీ చిత్రంలో ఉన్నారు రక్షణ పొందాల్సిన ప్రణాళికలున్నారు అలాంటి వారికి తగ్గితే మమ్మల్ని తీసుకెళ్ళండి నడిపించండి సహాయం చేయండి తండ్రి నేను ఈమెయిల్ ద్వారా చిత్రం చేయబోతున్న పరిచయం గురించి ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాం ప్రభావిత గొప్పగా నడిపించమని సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం చిత్ర ప్రకారం కావాల్సిన కృప ఇచ్చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభావ సహాయం చేయండి ప్రభావిన ఈ కోవిడ్ సంబంధించి ప్రభావండి దాన్ని ఆధారం చేసుకుని చేస్తున్న ప్రతి పరిచయం మీరు దీవించండి ప్రభావ అనేకలు రీచ్ అవ్వాలని ట్రై చేస్తుండగా ద్వారా తండ్రి మీరే సహాయం చేసి నడిపించమని ప్రార్థిస్తున్నాం రూపు చూపించండి ప్రభావం ప్రతి బిడ్డను మీరు న్యాపం చేసుకోండి సహాయం చేయండి ప్రభా ఏగా తండ్రి ఆయన మా గురించి ప్రార్థిస్తూ మీరే మహిం పొందమని ఇదిగో తర్వాత జాబ్ కోసం ప్రార్థిస్తున్నాం బిడ్డ న్యాపం చేసుకోండి అప్పుడు బాబు కిడ్నీ పూర్తిగా పనిచేయనట్లుగా సహాయం చేయండి ఎప్పటికైతే ఆరం ఆరంపడిందో ఆ పని పూర్తి చేయమని ప్రార్థిస్తున్నాం ప్రభా త రాటానికి సహాయం చేయండి బ్లడ్ క్లాస్ అన్ని తీసేసాయండి ప్రభావం ప్రవచిబాబు ప్రభావం ప్రభావం నిలబెట్టి వాడుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభా కుటుంబాన్ని చేసుకోండి సహాయం చేయండిగా కండి చిన్నపిల్లలు చెప్పిన జాషు అంటే హార్ట్ ఆపరేషన్ గురించి వనరుల కోసం ప్రార్థిస్తున్నాం అయ్యా సహాయం చేయండి ఆ కుటుంబాన్ని మీద దర్శించంట్ రో కదీనా హాస్పిటల్లో ఉన్న చెక్ చేయబోతున్న ఆపరేషన్ గురించి ఆ బిడ్డ కదా ఈ గొప్ప కార్యం చేసి ఆ తల్లిదండ్రులకి తన కుటుంబికి బాబు కావాల్సిన ఆదరణ ప్రార్థన సహాయం చేయండి తన క్రిస్టియన్ కోసం ప్రార్థన పెడుకోండి చక్కగా పంచినట్టుగా దీవించండి బాబా ఇప్పుడు నెమ్మది బట్టి వంద నాలుగు రైతు కోసం ప్రార్థి నెమ్మది పట్టి వందండి ఆయన మామూలు వాడికి షిఫ్ట్ అన్నట్టుగా సహాయం చేయండి పూర్తి ఆరోగ్యం సంకూర్చు ప్రభాని వార్త చక్కగా చెప్పడానికి దాసులకు మీరే సహాయం చేయండి బాబా మీకు చూపించండి ఈ రీతిగా తండ్రి ఆయన బాబా అభిమాం కోసం ప్రార్థన కుటుంబాన్ని ఆశం చేసుకోండి వీళ్ళు గురించి తప్పించండి ప్రభావం ఇప్పుడు తగ్గించుకుంకూర్చుకుని ఈ నామంలో ప్రతి అనారోగ్యాన్ని గర్తించి ప్రభుత్వ మంచి ఆరోగ్యం సేవకు వచ్చారు ఈ రకంగా ప్రభావ అనేకల కోసం మేము ప్రార్థించే సహాయ ఈ నాలుగుగా తండ్రి నేను సేవ కొరికే వాడబడినట్లుగా నీ పాదం దగ్గరకు వచ్చి ప్రాధంలో తండ్రి వాడబడిగా సాధిస్తూ అవసరమైన విషయాల నుంచి దూరపరండి ఈ నాలుగు ఒక మంచి అవయముగా నీకు నమాన్ని కనపరిచే అవయముగా నేను హెచ్చించి నేను ఆరాధించే నాలుగుగా తల్లి అలాంటి పెదవులుగా మమ్మల్ని చేయమని అలాంటి హృదయాన్ని మమ్మల్ని మొక్కలు ఇచ్చేయమని ప్రార్థిస్తూ నీకు మహింపందని తల్లి వీటి అన్నిటి కోసం ప్రార్థిస్తూ మొక్క నాలుగు గొప్ప దేవుడు ఫేస్ బుక్ పెట్టుకుంటున్నా ప్రేమ కలిగిన కృప కలిగిన పేపర్లో గొప్ప దేవ సర్వసృష్టి మరి ఒకసారి విధకాల బంధం ఈ సన్నిధికి నేను మీకు తండ్రి మరి ఒకసారి కూడి ఆయన మిమ్మల్ని హెచ్చిస్తూ కొని అడుగుతా తండ్రి దేవుడు మా సృష్టికర్త మా విమోచనకర్త విశ్వాసకర్త మిమ్మల్ని అడిగిన స్థితిలో అంధకారములు ఆయన మా శరీరానుసారంగా మా ఇష్టానుసారంగా తండ్రి మా నాలుగును అదుపులో ఉంచుకునే విధంగా జీవిస్తూ వచ్చినప్పుడు దర్శించారు మీరు ఎన్నుకున్నారు ఏర్పరచుకున్నారు సరి చేశారు ఆ నోట మీ బాట గురించారు తండ్రి నాయన మీరైపు తిప్పుకున్నారు మరణం నుండి జీవంలోకి దాటివేశారు అంతకారు నుండి వెలుగులోకి ఆశ్చర్యకరం వెలుగులోకి దాటివేశారు తండ్రి మీకు స్తోత్రం నాయన అంతకారు సంబంధమైన అధికారం నుండి మబ్బును మీరు ప్రేమించిన మీ ప్రియకుమార్ని రాజ్య నివాసులుగా చేశారు తేజోవాసులైన పరిశుద్ధుల శ్వాస పాలు మనం చేసినందుకు తండ్రి మా దేవ ఎంత గొప్ప దేవుడు ఆయన ఎంత ద దాక్షిణ్య పూర్ణుడో తండ్రి అత్యంత కృపగలవాడు తండ్రి మీకు స్తోత్రం చెల్లించుకుంటున్నాం అనేక సార్లు ప్రభావం తప్పిపోయినను మీరు నియమించిన ప్రభా స్టాండర్డ్ ఆత్మీయ స్టాండర్డ్ కి రానప్పటికి ప్రభావా బలహీనంగా జీవిస్తున్నప్పటికీ తండ్రి ఎన్నో మిమ్మల్ని ఆయాస పెట్టి దుఃఖ పెట్టినప్పటికీ తండ్రి మమ్మల్ని తోసి వేయక ప్రభావ తండ్రి మమ్మల్ని బలపరుస్తూ స్థిరపరుస్తూ తండ్రి సంకల్పించిన ఉద్దేశం నెరవేరునట్లు ఆ యొక్క నిత్య లోకం వైపు రాబో రాజ్యం వైపు తండ్రి ఆ యొక్క మహిమ యొక్క నడిపిస్తున్న తండ్రి స్థుతి పుస్తకుంటున్నా మా యొక్క ప్రతి పాపం దోషమును కడిగి వేసినందుకు ఇప్పుడు కొన్ని రక్తంలో ఆయన ప్రభా మా యొక్క తండ్రి ఈ యొక్క ప్రతి పాపం కడిగినందుకు తండ్రి ప్రభా మా పాపములకు ప్రాశ్చితం చేసినందుకు ఆయన పాపం మెరిగిన ఆయన మా కొరకు పాపం మేము దేవుని నీ తగ్గినట్లు ప్రస్తుతం తండ్రి ఆయనను బట్టి ఆయన ద్వారా అయినా తండ్రి మేము నిండాలైతున్నాం నిర్దోషి ఉందా నిరపరాధులుగాను నిలువ పెట్టుబడు ప్రభా అది మాత్రమే సెలవు మాత్రమే శక్తి కలిగిందండి కుమారులు బట్టి వాకింత గొప్ప యోగ్యత ధన్యత కలిగిందండి స్తోత్రం అదే ప్రస్తుతం చెల్లించుకుంటున్నాం ప్రభావ వాక్యంలో బట్టి స్తోత్రంలో ఆయన నాలుగును ఏ విధంగా మేము అదుపులో ఉంచుకోవాలి స్తోత్ర మాట తప్పని వాడు నాలుగున తన శరీరం అంతా అదుపులో ఉంచుకున్నాను మహిమ కొరకు జీవించక వాళ్ళని గుర్రానికి ప్రభావ కళ్ళు పెడతారు తండ్రి అదే విధంగా దానితోటి అది అదుపు చేపడుతుంది అదే విధంగా ప్రభా ఓడంతా కూడా తండ్రి నాయకుడు చుక్కని రడ్డరు తోటి ప్రభావ ఆయన కంట్రోల్ చేసే విధంగా తండ్రి ఈ శరీరం అంతా ప్రభావ నాలుగు మీద మాటను పట్టిస్తున్న స్తోత్రం చెల్లించుకుంటున్నావు ఇది చిన్నదైనా ప్రభా అగ్ని మీద రాజేస్తుంది అడవిలో చిన్న అగ్ని ఏ విధంగా ప్రభా అడవిని కాల్ చేస్తుంది అటువంటిది నాయన ప్రభా సహాయం చేయండి తండ్రి ఈ నాలుగు నదుపులో ఉంచుకోవటానికి సహాయం చేయండి ఆయన ఇదే నాలుగుతో తండ్రి మిమ్మల్ని శుద్ధిస్తాం మిమ్మల్ని ఆరాధిస్తాం ఇదే నాలుగుతో నాయన సహోదరుని మా తోటి సహోదరుని ద్వేషిస్తాం ఆయన మా తోటి సహోదరు దూషిస్తాం తండ్రి ఈ నాలుగు తోటి వారి మీద ఆయన వెనకాలం మాట్లాడతాను వారికి వ్యతిరేకంగా మాట్లాడతాను తండ్రి బాబా మమ్మల్ని క్షమించండి అటువంటి స్వభావాన్ని మాంచి తీసుకువెండి తండ్రి నాలుగు అదుపులో ఉంచుకునే భాగ్యం అంతేయండి గొప్ప ఆయన ఒకే ఊట నుండి మంచినీరు అదే విధంగా ఉప్పు నీరు రావు కదా తండ్రి ఈ నోటి నుండి తండ్రి రెండు రాకుండా సహాయం చేయండి మా తండ్రి మా దేవ ప్రభా నాయన తండ్రి అంజు రూపు ఉలివ కాయలు కాయ ద్రాక్షగా అంజు రూపు కాయలు కాయండి ప్రభా మాకు సహాయం చేయండి మా దేవ మా తండ్రి ప్రభా అంటే నాయన మేము స్తు నాలుగు సహాయం చేయండి నాయన మా నాలుగు అదుపులో ఉంచుకోవటానికి సహాయం చేయండి ప్రభావ నాయన మిమ్మలను ఒక ప్రకటించే మాటలు మా నోట్లో ఉంచండి నాలుగు దాని కొరకు వాడటం ఇతరులను బలపరిచేదిగా ఇతరులను స్థిరపరిచేది ఇతరులను లేపేదిగా మా మాటలు ఉండటానికి సహాయం చేయండి మా నాలుగు దాని కొరకు ఉపయోగపడునట్లుగా సహాయం చేయండి తండ్రి మా నాలుగు స్వయం హెచ్చింపుకు స్వఘనత స్వనీతి ప్రభావ వాటికి ఉపయోగపడకుండా సహాయం చేయండి తండ్రి నాయన మమ్మల్ని నేను పొగుడుకోకుండా తండ్రి నాలుగు తోటి మిమ్మల్ని హెచ్చించేవారు తండ్రి మిమ్మల్ని ఘనపరిచేవారంగా చేయవలసిందిగా ప్రార్థి చూసినా తండ్రి సహాయించండి నాయన ప్రభా మాటలు ప్రతి మాటకు మేము లెక్క అప్పచెప్పగా నిరిగి ప్రభు ఎంతో జాగ్రత్తగా తండ్రి మాట్లాడటానికి సహాయం చేయండి ప్రేమ మాటలు గృప కలిగిన మాటలు దయా కలిగిన మాటలనే ప్రభావ మీరు ఏ విధంగా మాటారో తండ్రి ఆ విధంగా మేము కూడా మాతో సహోదరులతో మా పొరుగు వారితో అందరితో కలిసి కృప మేము అటువంటి మంచి మాటలు మాట్లాడటానికి సహాయం చేయి ప్రభావ ఈ రోజుల్లో తండ్రి మా పరిస్థితుల గురించి ప్రార్థిస్తుంటున్నాం నాయన ఈ కరోనా వైరస్ తండ్రి మా దేవ మాకేదో అర్థం కావట్లేదు తండ్రి అది వైరస్ బ్యాక్టీరియా అర్థం కావట్లేదు ప్రభావ అది నాయన ఎటువంటి స్థితిలో ఏ విధంగా ఎవరిని అటాక్ చేసిన డాక్టర్లకి అర్థం కావట్లేదు సైంటిస్ట్ కి అర్థం బయాలజిస్ట్ కి అర్థం కావట్లేదు ఎవరికి అర్థం కావాలంటే విచిత్రమైన వైరస్ కావట్ ప్రభా ఇది ప్రభా నాయన దేశ దేశాల్లో వ్యాప్తించి ప్రపంచం అంతా వ్యాప్తించి అనేకల మంది దీని దారి చనిపోయా దీనికి ట్రీట్మెంట్ ఇప్పుడు సరైన ట్రీట్మెంట్ అవైలబుల్ లేదు తండ్రి వ్యాక్సిన్ లేదు ప్రభావ మెడిసిన్ లేదు తండ్రి సహాయం చేయండి కేవలం మీరు మాత్రమే చేయగలరు గొప్ప అది కేవలం మీ శక్తితోటే సాధ్యం కేవలం నాయన మీ బలమే తండ్రి మీ ఆజ్ఞనే నాయన దాని వెనుకకి తీసుకెళ్ళగల తప్ప సహాయం చేయండి మా దేవకరణించండి మా తండ్రి గృపు చూపించండి అయ్యా మమ్మల్ని క్షమించండి నాయన మా యొక్క నిర్లక్ష్యాన్ని క్షమించండి సంఘము నిర్లక్ష్యాన్ని క్షమించండి తప్ప తండ్రి సహాయం చేయండి ఆయన గురించి గట్టిగా ప్రార్థన చేయలేదు గొప్ప ఆయన సహాయం చేయండి తండ్రి విశ్వాసు మేము మనముగా దీని గురించి ప్రార్థన చేయలేదు తండ్రి సహాయం చేప ఆయన దీన్ని కట్టడి చేయవలసింది వేడుకుంటున్నాం తండ్రిని ఆయన కరుణించండి కుప్పు చూపించండి అదేవిధంగా ఆయన ప్రభావి రైతుల గురించి మృతల దండ్రి గురించి ప్రార్థిస్తున్నాం ఆయన తండ్రిని సహాయించండి ప్రభావ అది ఎంతో భయంకరంగా దాడి చేయడం దాన్ని ప్రభావ దగ్గరికి వచ్చేసి తండ్రి తెలంగాణ స్టేట్స్ లో కూడా సహాయించండి తండ్రి అనుకోని సమయంలో ప్రభా దాడి చేయవచ్చు తండ్రి కురు చూపించండి మా దేవా అసలు టైంలో తండ్రి వర్షాకాలంలో తండ్రి నాయన నాటులు వేసేటప్పుడు తండ్రి కూర్చుంటే ఎంతో నష్టమునైనా తండ్రి కుప్ చూపించండి మా దేవ సహాయించండి మా తండ్రి రైతు ప్రభు ఎంతో నష్టాలు ఉంటున్నారు ఎన్నో విధాలుగా ఎక్స్ప్లైడ్ చేస్తుంటారు ప్రభావ ఏ పథకాలు ప్రభు వాళ్ళకి అందటం లేదని తండ్రి చూపించండి ఆయన మా దేవాల కరుణించండి తండ్రి ప్రభావ విధంగా తండ్రిని అయినా చర్చెస్ ప్రభా ఓపెన్ అవుతుండగా తండ్రి సహాయం చేయండి ఆల్రెడీ వర్షిప్ స్టార్ట్ అయిందినైనా ప్రభావ మీరే కుప్ప చూపించి తండ్రి ప్రతి తమ జాగ్రత్తలో ఉంటూ తమని ఆరాధించే విధంగా సహాయం చేయండి ఆయన ప్రభా తెచ్చినందుకు వస్తుంది మా తండ్రి ప్రభా ఇక్కడ కూడా ఎటువంటి కేసులు రాకుండా సహాయం చేయండి తండ్రి తిరిగిన ఆయన అనేక శక్తులు ప్రభా దని ఏ విధంగా ముయాలనే తండ్రి ప్రభా ఆ యొక్క ఉన్నారు తండ్రి సహాయం చేయండి ప్రభావ వారికి అవకాశం కలగకుండా వేరే సహాయం మా తండ్రి చూపించండి అదేవిధంగా ప్రభా ఆయన మైగ్రెంట్ వర్కర్స్ గురించి ప్రార్థిస్తున్నారు ఆయన సహాయం చేయండి ప్రభావ వారి పరిస్థితి ఎంతో అక్కడ పని లేదు ప్రభు అక్కడికి వెళ్ళారు అక్కడ కూడా వారు పని లేకుండా ఎక్కడ తండ్రి చాలా విషయాలు ప్రభు వారెంతో తండ్రి వాళ్ళు తండ్రి ఆ యొక్క ప్రభుత్వ బాధపడుతున్న వారు ఇబ్బందుల్లోనవుతున్నారు తండ్రి సహాయం కరణించి ఆయన జ్ఞాపకం చేసుకోండి వారు మధ్య చేయబడిన పరిచయాన్ని ప్రభు ఫలిపం చేయవలసిందిగా వేడుకుంటున్నాం అదే విధంగా తండ్రి నైనా ఈ రోజుల్లో తండ్రి టెక్నాలజీని ఉపయోగించి ఈ సువార్తను తండ్రి వివిధ వ్యక్తులకు చేర్చాలని లేదా ప్రజలకు చేర్చాలని భావిస్తుండగా ఆ విషయాన్ని మీరే సహాయం చేయవలసిందిగా నేర్పించున్నాం ఆయన ప్రభావ ఈమెయిల్స్ మెసేజెస్ ప్రభు మీరే సహాయం చేసి నడిపించండి మీద సహోదా ఆ తండ్రి ఆయన ప్రయాసపడుతున్నావు అని జ్ఞాపకం చేసుకోండి మీరు నడిపింపు ప్రభునం దయచేవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం ఆయన అనారోగ్యంగా బిడ్డల నుంచి తండ్రి సహాయం చేయండి దాష్వాహనైన ఆ యొక్క చుట్టుపక్కమించి ప్రార్థిస్తుంటున్నాం ఆయన ముట్టని స్వస్థపరచండి ఆరోగ్యం బలమశక్తి దయచండి ఆ కిడ్నీస్ రివైవ్ చేయండి తండ్రి ప్రభావ మీరు దయచేసిన ప్రతిపాటి స్వస్థత స్తోత్రం ఆయన సంపూర్ణంగా స్వస్థపరిచండ చేయండి తండ్రి అదేవిధంగా మనవాడు జాసుల గురించి ప్రార్థించండి బాబు తండ్రి గుండె సమస్యతో బాధపడుతున్నాడు ఆయన ముట్టండి ప్రభా స్వస్థపరిచింది ఆ హోల్ని తండ్రి ప్రభావ సహాయించండి మా తల్లిదండ్రులను కావలసిన నడిపించిన జ్ఞానం తయారు ఆర్థిక వనరులు సమకూర్చు ప్రభుత్వ మీరు మాత్రమే కార్యం చేయగలరు తండ్రి చూస్తున్నా దేవాణించు ఇదే సమయంలో కృషి నా పాప గురించి ప్రార్థిస్తున్నాం ఇచ్చినటువంటి స్వస్థతని బట్టి స్త్రులైన సంపూర్ణమైన ఆరోగ్యం బలం శక్తి స్వస్థతంగా ప్రభా నైనా తండ్రి బ్రదర్ రవి గురించి ప్రార్థిస్తున్నాం ఆయన వచ్చి మా దేవ దర్శించండి మా తండ్రి ప్రభా ముట్టస్థపరిచింది ఆయన స్వస్థపరచుహో అని నేను చెప్పాను దేవుడు ఆ మీ నామాన్ని వాళ్ళకి వెల్లడి చేయండి అద్భుత ఆశ్చర్యకార్యం జరిగి వారికి మీకు మీ తట్టు తిరుగుల సహాయించు మిమ్మల్ని హత్తుకునే విధంగా సహాయం తండ్రి చూపించండి మా దేవ కరుణించే విధంగా అదే అభిరామ గురించి స్తోత్రం తండ్రి అని దయచేసిన స్వస్థత సంపూర్ణ మన ఆరోగ్యం స్వస్థత ఇచ్చింది మనకి అనేక సమస్యలు ఉంటున్నా సహాయం చేయండి సమస్య కూడా తండ్రి మీరు ఒక మార్గం చూపించవలసిందిగా ప్రార్థిస్తుంటున్నాం మా తండ్రి మీరే సమస్యగా నడిపించే విషయంలో సేవ కావలసింది కనిపించిన భారాన్ని భక్తి స్తోత్రం తండ్రి అదే విధంగా ఇంకో ప్రభా ఎవరైతే ఎటువంటి సమస్యలు ఆరోగ్య సమస్యలు ఇతర సమస్యలున్నారో జ్ఞాపకం చేసుకోండి ప్రభావ వేరే ఆ సమస్యలు విడుదల ప్రార్థిస్తున్నా ప్రభా మేమందరం ఆన్లైన్ లో చేయడానికి ప్రభావ నిలిచిన సమయాన్ని పట్టిస్తూ స్థాతం చెల్లించుకుంటాం ఆన్లైన్ లో వచ్చిన ప్రతి సహోదాన్ని పట్టి స్తోత్రం చెల్లిస్తాం ఎవరైతే రారే లేకపోయారో జ్ఞాపకం చేసుకుంటారు వారి భాగం వారికి మమ్మల్ని మా సమస్య కొద్ది ప్రార్థన మహాప్రభుమారాక్షకు యేసుక్రీస్తువార్త పాతిస్తున్నాం థాంక్యూ ఆమే థాంక్యూ సో మచ్ శుభదినం శుభదినం అవన్నకండి కండి ఫన్నమలత కండి మరి ఈ రోజు కలుపుని వీడిని ఇతను దేవుడి ప్రభువు యేసైన ఆయన యొక్క దయ వలన నిన్నటి కండి చేత కాని వారిని దేవుడు తిరిగి కండి ఆ దారి ఇక్కడ కండి ప్రయాణాన మార్గంలో దొరుకుతను ఆ శక్తితో నా పని సంతృప్తి కొని వాలినట్టుగా ఉంది సో నేను ఈ రోజుకి వచ్చింది అనుకుందాం కడవర స్థితిలో ఆయన అంత తీయలలో అది పొవమే ఆకడ సమీపన ఉన్నది ఇక్కడి వరకు మనం విచారించుకోవడానికి సమర్తయ్య ఆయనకి సంబంధికున్న మనం విచారణకర చేయాలనుకుంటే మీరు దీనిని సంప్రదించవచ్చు లేదా నేను దీనికి సహాయం చేయండి ఎప్పటికైనా ఆయన ఇస్తకడం అవునలా కొరి గుటన్ దివేలు కండి వచ్చే కాలను ఆశరీ కార్యరంగము చేయాలి నిలిమటి వినవటగా చేయాలి అవును ఆమెను అందరిస్తుంది ఆయన వాట్యానికి నాలుగు ప్రధాన ఇష్టపడిపోయా సంఘాలలో చెప్పుకున్న వారికి మాట్లాడుతూ మాట్లాడినట్టు వంద ఇక మారవలసిన విషయాలు అనేక మంది కోళ్ళు అన్నిటిని తీసుకుంటారు కాబట్టిత్మసంబంధమైన జీవించే వారంలో సాయంత్రం కోరిక రాసరి కులించట జీవించక తండ్రి ప్రభుత్వ తెలుగులో ఉన్నామని చెప్పి చీకటిలో ఉన్నాడు అన్న అతి స్థితిలో ఆయన తీసుకోండి ప్రాణావు అట్లా అనేక రకమైన బోధనలు నేర్పడ వాటిలో కంటే ప్రభుత్వం ఇదే కరెక్ట్ ఇదే నిజం నేను తప్ప ఎవరిని పర్మతానికి వెళ్తాను అని జీవించే వాళ్ళు అనేక నేర్పడో నష్టం చేయండి ప్రభుత్వం ఆయన మీరు చెప్పిన మాటలు వారు గ్రహించిన వాళ్ళని సహాయం చేయండి నిజమైన బోధనలు తప్ప వారు మనసుకుని నాకు సహాయం మా తగ్గట మీరు మాట్లాడుతూ వస్తుందని కోరు అనేక విషయాన్ని మాకు మాట్లాడి మాకు నేర్పిస్తూ మీకు అనేక జీవితాలు సహాయం చేయండి ప్రభుత్వ బాధ్యతల గురించి ప్రజా వారికి సహాయం చేయండి ప్రభుత్వం మరణించారు కానీ తండ్రి ప్రభు అదైతే తండ్రి ప్రభావ కొద్ది ఏ బాక్టీరియా అంటున్నారు ప్రభావ ఏం జర జరుగుతున్నాయి దీని వల్ల ఇంకా వాళ్ళబడి జరుగుతుంది అన్నింటివారంలో ఉండటం సాధించింది కరోనా నుంచి ఆయన మమ్మల్ని ఇంతవరకు కాపాడి ఇంత ముందు కాపాడవచ్చు ప్రభుత్వం చేసుకుంటాం చేతి మరి గమ్య స్థానాల్లో కొంతమంది పెట్టుకుని మారుతుంది కొంతమంది చక్కగా ఉన్నారు కొంతమంది పరిస్థితి నడుచుకుంటే మార్గంలో కనిపించిన వాళ్ళు కూడా ఉన్నారు కానీ అనారోగ్యానికి గురైన వాళ్ళు కూడా ఉన్నారు దర్శనం చేస్తున్నాయి మంచి ముఖ్యంగా తండ్రి వారికి ఇబ్బందులు ఉంటారు ప్రభుత్వాలు ఏమైనా ప్రతి అనేకలు నెలకొని వారికి సహాయం చేయటం తెలుసు ఎండనాలు చేయటం అదేవిధంగా రైతులనికం తీసుకుంటారు నేను ఎరగా వారి పట్ల మీరు చూద్దాం కూడా తెలుసుకుంటున్నాను గ్రహించి మీ అయితే ఆత్మహత్యం కాదు పరిష్కారం లేకపోతే క్రిమికారం కావాలని వారు గ్రహించారు నేను వారికి రావాల్సింది రావడం భవిష్యత్ అదేవిధంగా ఆయన ఎప్పగా నా కంట అక్కడ జ్ఞానము కలిసి ఎవరు నడుచుకుంటే సాయం చేయండి ఎవరైతే ఇంకా ఓపెన్ చేయడో వారితో మీరు మాట్లాడారు మీ సమయంలో మాత్రమే వారు ఓపెన్ చేయటం ఎవరైతే ఓపెన్ చేసేవారో వారు మీడియా మీరు చిత్ర ప్రకారంగా వారి సంఘాన్ని నడిపించే సహాయం చేయండి ఆయా సేవా కార్యక్రమం జరగబోతుండేనా దానివల్ల కలిసం నడిచి మా ఆయా మనసుని మార్ మార్మతి సహాయం చేస్తారు అండి ప్రమాణమైనది చక్రపర్తిని తెలియని దొర్ తోడుమని ఏర్పడింది ఈ విధంగా 59ప్పటి సోణనలైతే అది దబి కండిర్తికి మాస్కే లేక కన్నకకార్యం దిలకతిని పొందనండి అండి మేనా కృతజీవిని ఉంటాం అలా నా విధానము తీరు అది తప్పకపోతునట్లు ఆయన ఈ సమస్యను సొమనలు తోటకి ఆయన విధానం చేస్తుంది దసన్ల అంటుంది ఆయన అది అది దబి కండిర్తికి అత్యంత కార్యమునది ఉంది అండి మీ కృపతోనే అన్నం అండి కుటుంబాన్ని ఆదరించారు దాంట్లో పరిచయం అభిరామ్మా ఆర్థిక సమస్యలు అనారోగ్య సమస్యలు భార్య ప్రమాణం ఇబ్బంది పడుతుంది ఏదో రకంగా మీరు సహాయం కావాలి అవి జీవితంలో గట్టి కార్యం చేయండి ఆరోగ్యములు ఇవ్వండి తప్పర్వాదం ఇవ్వండి ఆధారపడి సంకరించడం కుటుంబాన్ని భయంకరమైన <Sess> <Sess> <Sess> <Sess> వస్తున్నాను వారి మనసులు అంటే రాత్రి మనసులు కాకుండా ప్రధానమైన వారికి నచ్చని మనసులు కలిగి వాట విలు పడకుండా మీ మాటలు అంగీకరించి అంటే ఈ లోపలికి నైనా అది అదుపువాలి వెలుగు వాళ్ళు ఎక్కడికి వెంట అక్కడ వెలు పరిపంచం ఎవరైతే రాలేకపోయినారోర్వాదం ్రదర్ ఈ ప్రణాబ్ పాల్ ప్రణాబ్ పాల్ కోసం ప్రార్థన చేయండి హిందూ సైంటిస్ట్ హర్డ్ గాస్పుల్ గాస్పుల్ చెప్పాను నేను ప్లీజ్ ప్రే దట్ ే బి కన్వర్టెడ్ యూ సెడ్ దట్ ఎస్డే కీవుడ్ to uh, the confession before mm -hmm. he sleeps uh, okay. please pray for him mm -hmm. brother brother inkote entante idi idi kuda paani pettal brother matrame nenu mana china india is koncham peace less is mundu kada border problem, problem. Mm -hmm. undi you know how to what it will lead uh? 24 people are uh, uh, critical 24 people are critical three people mm -hmm. have died china now is trying to divert uh, this thing anamata mm -hmm. ఎంతో వననాలు అయినా మిమ్మల్ని చుట్టించలాగిన మిమ్మల్ని ప్రార్థించలాగా మీ స్వరాన్ని విధలాగా మీరు మాకు సైకిల్ ఉన్నందుకు ఎంతో వననాలు దాట్లతో తన చేయపడండి ప్రభు వాళ్ళు ఎటువంటి కపటం లేకుండా సహాయపడండి నైనా అవున ప్రభావ మేము ఎప్పుడైనా కానీ ప్రేమ మాటలే పలకాలనైనా అవున ప్రభు తన కానీ ఆశీర్వచనాలే పలకాల ప్రభావ మన నోట్ల నుంచి ఎటువంటి శాపవచనాలు రానికుండా ద్వేషతో మాటలు రానికుండా సాయపడమని ప్రార్థిస్తున్నాం ప్రతి ప్రార్థనాంశం అందరికీ జరిగిందే విశ్వసిస్తున్నాం ఆ యొక్క జాషువ బిడ్డల గురించి ప్రార్థిస్తున్నాం అభిరంగ గురించి ప్రార్థిస్తున్నాం క్రిస్టియన రవి గురించి ప్రార్థిస్తున్నాం వీళ్ళందరినీ స్వస్థపరచండి మీరు మహిమందండి ప్రభావ ప్రతి ఒక్కరిని మీ కొరకు సాక్షులుగా నిలబెట్టుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి వైరస్ బాధితులను ఆదరించండి ప్రభావ స్వస్థతలు దండి కుటుంబంలో సమాధానం దండి ప్రతి ఒక్కరు రక్షణ మీ తో ఆకర్షించుకోమని ప్రార్థిస్తున్నాం ప్రభావిత యుద్ధ సమస్యల గురించి మేము వింటున్నాం ప్రభావ చైనా ఒక ప్రవర్తనలో కలిగిన దేశం ప్రభావారి ప్రవర్తన భయంకరమైన ప్రవర్తన కాని ప్రభావ మీరే సాయపడిగా ఉండండి యుద్ధం కానియకుండా అక్కడ సమాధానం అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాం తండ్రి అవునైన కఠిన ఆత్మలను దురాత్మలను ఏ స్వీకరిస్తున్నా పాత్ర బంధించండి ప్రభావి దేశాన్ని మీరు కాచి కాపాడమని ప్రార్థిస్తాం తండ్రి గొప్ప సేవకులను లేవనెట్టమని ప్రార్థిస్తున్నాం అవును ప్రభావిత యుద్ధాలను అడికట్టమని ప్రార్థిస్తున్నాం తండ్రి మనుషులు రక్షణ పొందాల ప్రభావ ఎవరికి నశించుకోవడం మీకు ఇష్టం లేదు ఆయన కనుకరించమని ప్రార్థిస్తాం తండ్రి మీ కృపారు మమ్మల్ని అందరినీ జ్ఞాపకం తీసుకోండి తండ్రి ఈ దిన ప్రభా యొక్క ఈమెయిల్స్ పంపిస్తాం కదా మీ యొక్క నడిపి అనుగ్రహించండి ప్రభావ ఆటంకాలను కొట్టివేయండి ప్రభు అవున మీ యొక్క ప్రణాళికతని ముందు పోలాల చేపడం ప్రార్థిస్తున్నాను ఓ ప్రభావం కృపల మరోసారి మమ్మల్ని జ్ఞాపకం తీసుకోండి అయితే తన మంది ఎవరైతే తమ సువార్త విన్నారో ప్రభావం తన జీవితాన్ని సమర్పించుకోవాలని ఆశపడుతుండగా తన ఆశ తృప్తిపరచండి తండ్రి అతని జీవితంలో సమాధానం అనుగ్రహించండి మీరు దయచేయండి తండ్రి అనేకులు తన మంది సత్యాన్ని గ్రహించలాగన అనేకులు మీరే తన మంది సమస్తమని గ్రహించలాగన మీరే మార్గం సత్యం జీవం అని గ్రహించలాగన వారి ఆత్మీయత ఇప్పండి తండ్రి అటువంటి బోధ అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను సంపూర్ణమైన మమ్మల్ని అందరినీ తయారు చేయమని పరిశుద్ధ నామం తండ్రి మన తండ్రి అయిన దేవుని ప్రేమయో మన ప్రభు అయిన శ్రీక్రీ కృపయో పరిశుద్ధాత్మన్య సహవాసం ఎల్లప్పుడూ మనందరికీ సదాకాలం తోడో కాకపోతే